ఎనభై రెండవ సంకీర్తనం పాటించి నమ్మినవారి భాగ్యము కాదా కోటి శుద్ధులేలా ఇదే కోరి చేకొనేది స్వామి ద్రోహియైన చెండి రావణాసురుడు కామించి శరణంటేనూ కాచేనంటివి ఏమని నీ దయ ఎంతునెంతని నీ మహిమమెంతు ఆ మాటకు సరియౌ నఖిలవేదములు దావతి సీతా ద్రోహముదలచి కాకాసురుడు కావుమని శరణంటే కాచితివి ఆవలని నీ పని ఎట్టు అట్టె నీ మన్ననయెట్టు ఈవల నీ శరణనే ఇందు సరే తపము చిక్కులిన్నీనిక నేల చేరి ఏపాటివాడైనా గక్కన నీ శరణంటే నీవు అక్కడతో నిన్ను శరణంటిమి శ్రీవెంకటేశ ఎక్కువ నీ విరుదుకు ఈడా పుణ్యములు